ఏది దృంగా ప్రభావితం లోతుగా ప్రభావితం చేయదు మైండ్ సర్ఫేస్ లో రిపుల్స్ ఉంటాయిటబుల్ అని రిపుల్ ఉంటుంది ఇది దుఃఖం అన్కంఫర్టబుల్ అనే రిపుల్ ఉంటుంది అండ్ దెన్ ద రిపుల్స్ అప్ చిన్న రిపుల్ ఉంటుంది ఈ అర్థం సుఖం వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చోమని దుఃఖం వచ్చినప్పుడు ఎగిరి కాదు ఎట్ విల్ రిపుల్ సుఖాకార వృత్తి ఉంటుంది దుఃఖాకార వృత్తి ఉంటుంది వాటి ఏడలో సాక్షిభావంగా నిలిచి ఉంటాం సాక్షిభావం ఒకటే అసలు ముందు ఇన్ అవర్ గట్ వి నో దట్ ద డివిజన్ ఇస్ ఫాల్స్ గట్ గట్ ఫీలింగ్ ఉండాలి ఈ డివిజన్ ఫాల్స్ అనే గట్ ఫీలింగ్ ఉండాలి ఆ గట్ ఫీలింగ్ లేకపోతే వాళ్ళు చాలా కష్టపడిపోతారు ఒక వెండి కంచం పోయింది వెండి కంచం వెండి వెండి కంచం ఎందుకంటే మామూలు స్టీల్ పల్లెలు కాలుదో పోయినం చేయడానికి వెండి కంచం దాని మధ్యలో పైగా అతని ఏడుపు మధ్యలో బంగారపు బొమ్మ బొమ్మ ఏదో ఉంది అది కూడా ఉంది ఇప్పుడు పోయింది ఏమిటి వెండి కంచం పోయింది ఓకే ఓకే వాట్ ఈస్ ఇట్ డర్టీలా వస్తే వెండి కంచం వెండి గతంలో లాస్ ఏ ఉందా వడ్ ఎల్స్ యూ లాస్ట్ దెన్ నథింగ్ ఎల్స్ దూ డి నాట్ లూజ్ ఎనీథింగ్ స్టీల్ కత్తు స్టీల్ గతాలు ఉన్నాయా ఇంట్లో ఉన్నాయి స్టీల్ కంతి ఇంట్లో దొడ్లో ఎరకాలు అరటి ఉన్నా ఉంది అరిటా కోసుకుని ఫోన్ చేయి లేకపోతే మార్కెట్లోకి వెళితే అంతలు ఇస్తారు ఓ పది రూపాయలు ఇస్తే ఇంత కట్ట ఇస్తారు పొద్దున్నే ఒకటి సాయంకాలం ఒకటి రెండు నెల రోజుల దాకా ఈ వెండి కదా ఏం చూసుకోవాలి కాదు మావగారు ఇచ్చారు వెండి గారు కష్టపెట్టి ఆయన ఎవరి దగ్గర అప్పు చేసి వీడికి వెండి కట్టారు ఈ కూతురిని వీడియో ఉద్ధరిస్తాడు ఒక భయపడి బ్లాక్మెయిల్ అంత బ్లాక్మెయిల్ సో ఏమి దాంతో ఇట్ అ లాస్ ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ అ లాస్ అసలు ఒకవేళ విధంగా లాస్ ఉంటుంది ఒకప్పుడు సమ్టైమ్స్ యూ రియల్లీ డూ లూజ్ సంథింగ్ అలా అనిపిస్తుంది ఆయన దృష్టిలో ఇట్స్ ఎ లాస్ నా దృష్టిలో ఇట్ ఈస్ నాట్ ఎ లాస్ ఎట్ ఆల్ ఇట్స్ నాట్ మ్యాటర్ ఆఫ్ రైజింగ్ ది లెవెల్ ఆఫ్ థింకింగ్ హైయర్ లెవెల్ ఆఫ్ థింకింగ్ కాబట్టి తో రాగద్వేషములను చేయరాదు రాగద్వేషములు చాలా దోషం అదికూడదు A ripple-like ragat vashal unta hai Tappi engan Tevramayana ragat vashal unta ko So the person was down He's down Nelapad lai ko potta nani Kalam is nelapad lai ko potta nani Dukkha veshain cheta Kuppa kudu poji unga What is this? Yenta vende kan saray Padhival rupahil ko som onta gala So anyway So anyway ప్రతి ఎవరీ పర్సన్ ఇన్ హిజ్ లెవెల్ వాట్ ఎవర్ లెవెల్ దట్ మే బి షుడ్ బి ఏబుల్ టు టేక్ ఇట్ నేను ఎరుగుతున్నాం ఈ మధ్య కాలంలో ఈ ఫైనాన్స్ కంపెనీలు అన్ని మూసి సరే మీకు తెలుసు కదండి ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ అది వాస్ ది వెరీ క్రూషియల్ పీరియడ్ ఆ పీరియడ్ లో ఎకనామిక్ చేంజెస్ చాలా వచ్చాయి లిబరలైజేషన్ లో నరసింహారావు గారు మన్మోహనామిక్స్ ప్రారంభమయ్యాయి అక్కడ ఇక్కడ ఎకనామిక్ బూమ్ వస్తోందని అనుకున్నాము వాట్ ఎవర్ ఇట్ ఈజ్ వరుస పెట్టి మోస్ట్ సాలిడ్ లుకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అన్ని కూడా బోర్తుంది చెప్పేసాయి డిసిఎల్ నాగార్జున ఇంకా ఈ పేర్లు నేను వచ్చిపోయాను షాలి వాహనర్ ప్యాటర్స్ ఎన్ఆర్ ప్యాటర్స్ తర్వాత లాయిట్స్ ఫైనాన్స్ At one time, I was under the impression that Lloyd's Finance was a very solid company. What's solid? Gone. Why is <laughs> it a company? Maxima. But why is it? Why is <laughs> it? Why is it? Why is it? The government of India has thousands of crores in retirement. It's a very good job. We'll be doing it. Why is it? కొంతమంది అయితే నేను ఎరుగుదను ఒక ఒక గృహస్థితి ఐదు లక్షలు పోయింది హీ వాజ్ ఓకే హీ సర్వైవ్డ్ బి లాస్ ఇప్పుడు నవ్వుతాడు పోయినప్పుడు మనసుకు భార తర్వాత దే టేక్ ఇట్ ఈజీ ఇంకోసం ఇంకో రకంగా తర్వాత నేను ఇంకోటి గమనించా ఒక కుటుంబంలో ఏడు లక్షలు పోయింది ది లాస్ట్ సెవెన్ లాక్స్ పోతే వాళ్ళు నాకు బాగా పనిచింది వాళ్ళ ఒక వాళ్ళందరూ కూర్చున్నారు డిన్నర్ టేబుల్ చుట్టూ కూర్చుని నేను ఉన్నాను కూడా వాళ్ళు ఒక రిజల్యూషన్ పాస్ చేశారు ఏంటంటే మనం ఫైనాన్షియల్గా చాలా పెద్ద దెబ్బతిన్నాం గనక ఈ పైన మన జీవన శైలి మారిపోవాలి ఈ పైనుంచి మనం మనం ఇప్పుడు ఏ ఖర్చుతో జీవిస్తున్నామో దాంట్లో సగం ఖర్చుతో జీవిద్దాము అని ఇమీడియట్లీ దే మేడ్ దేర్ లైఫ్ సింప్ల బై ఫిఫ్టీ It times, it you the immediate step epodaithe ante prathayaki car lo tirige vallu oka car mess oka caratte pettukuni auto loan lo late bus lo teragadam aarambhinchi ee rakanga various measures were under taken anka potte cherlu bangara paabharanalu illatovanni konam maanesi kadida veshal veyadam maanesi very simple life koshesaru undi vachesapudiki within one month they could absorb this class within one month kadu within one year They absorbed the class. And life became క్లాస్ లైఫ్ బికెన్ నార్మల్ అలాగా అబ్సార్బ్ అబ్జార్బింగ్ షాక్అబ్జార్బింగ్ కెపాసిటీ బాగా పెద్ద కెపాసిటీ అవసరం అలా ఉన్నారు అయితే కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు ఈ మధ్యన మళ్ళీ అర్బన్ బ్యాంక్ ఒకటి మూసేశారు భీమవరం క్లోజ్ బ్యాంకులు ఆ ఫైనాన్స్ కంపెనీలు అయిపోయి బ్యాంకులు మూసేస్తే ఓ గృహస్థ ఆత్మహత్య చేసుకుంది ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారంటే ఫైవ్ లాక్స్ హీ లాస్ అంతగా అదే స్థితిలో ఉండే అంతకంటే ఎక్కువ లాస్ అయిన వాడు కుడ్ అబ్జార్బర్ వేరే హీ కుడ్ నాట్ అబ్జార్బ్ట్ అండ్ సో హీ డైట్ హీ కమిటెడ్ సూసైడ్ సో ఈ విధంగా జీవితంలో సుఖ తీవ్రమైన రాగద్వేషములు లేకుండా అబ్జార్బు చేసుకునేటువంటి కెపాసిటీ కారు కి షాక్అబ్జార్బర్ ఉంటుంది మన మనస్సుకి షాక్అబ్జార్బర్ ఉండకుండా బతికితే ఎక్కడ గుర్తుంది మనస్సుకి కూడా షాక్ అబ్జార్బర్ ఉండాలి ఆ షాక్ అబ్జార్బర్ ఏది సమేకృత్వా రాగద్వేషం అకృత్వా ఇచ్చేతత్ తా జయా సమౌ కృత్వా అలా అడ్జస్ట్ చేసుకోవాలి సుఖదు నపుంసకలింగం కాబట్టి సమయకృత్వా నపంసకలింగం లాభాలాభం పుల్లింగం లాభౌ అన్నట్లేదు మరి జయాజయం పుల్లింగం కాబట్టి వాటికి సమయ అంటే ఎక్కడ సమౌ అనాలి కాబట్టి ఆ సమౌ అని మనం రీఆర్గనైజ్ చేసుకోవాలి సుఖదూఖే సుఖదుఃఖములను సమే కృత్వా సమముగా చేసుకుని లాభాలాభో లాభాలాభములను సమౌయా సమౌకృత్ అలా అన్వయం చేసుకోవాలి అని గ్రామర్ తుద్ధాయ్యవా ఘటస్వా ఘటస్వ అంటే చేష్టను చేయుము అనర్థం చేష్టను చేయుట యుద్ధము నాకు యుజ్యస్వ అంటే ఘటస్వ అంటే చేష్టను చేయుము అంటే యుద్ధం యుద్ధానికి ఉద్యమించుము ఆ డైరెక్షన్ లో ముందుకి అడుగు వేయు ఆ డైరెక్షన్ అంటే స్వధర్మం కదండి యుద్ధం స్వధర్మం ఇక్కడ యుద్ధం స్థానంలో స్వధర్మము అని రాసుకోవచ్చు స్వధర్మము యొక్క దిశలో ముందుకి అడుగు వేయుము అనర్థం తర్వాత నా ఈ నా మీరు చిట్ట జీవితం ముందు అలా వచ్చేస్తుందంటే ఏవం యుద్ధం కుర్వన్ పాపమవాప్స్య పాపమును పొందుతామని కాదు పాపం నా అవాప్స్య ఏవం యుద్ధం కుర్వన్ ఏవం అంటే ఈ విధంగా అంటే ఈ విధంగా అంటే ఏమిటండి ఈ విధంగా యుద్ధము చేయువాడు అంటే యుద్ధమును చేయువాడు అంటే స్వధర్మమును చేయువాడు జనరల్ రూల్ అటువంటి వాడు అలా నువ్వు చేసినట్లయితే పాపం పాపమును దోషమును కాలుష్యమును నవాప్స్య పొందవు ఇది ఏష ఉపదేశిక ఇవే ఇక్కడ ఇష్యూ పాపం రావడం పుణ్యం రావడం ఇష్యూ కాదు ఇక్కడ ఇక్కడ ఇష్యూ ఏమిటంటే నీ ధర్మాన్ని నువ్వు అనుష్ఠించాలి రాగద్వేషాలు కాలుష్యం అనే కాలుష్యం తొలగిపోవాలి అంతఃకరణం పరిశుభ్రం కావాలి అంతకు ముందు చెప్పిన సాంఖ్యం ఏదైతే గలదో ఆత్మ జ్ఞానమో అది నీకు అనుభవానికి రావాలి నీకు మోక్షం కలగాలి అది అది దాని మార్గం రాజమార్గం ఈ పాపం పుణ్యం ఇది ఇష్యూ కాదు గురితే ప్రాసంగిక ప్రసంగాన్ని బట్టి అన్నమాట ప్రసంగం అంటే పాపం వస్తుందేమో అని అన్నాడు అర్జునుడు పాపం రాదు ఏం నీ పని పాపం ఎందుకు వస్తుంది అని ంగా చెప్పారు తప్పిస్తే ఇక్కడ పాపాదికీ పుణ్యానికి ఇష్యూ కాదు శ్లోకం శబ్దాలు చెప్తారా దుఃఖం దుఃఖే దుఃఖాని సమం సమే సమాని లాభౌ జయ జయ జయా ఖదు సమే కృ భావాయాయౌ తుద్ధాయ్యవ నమవాప్స్ ఎం ఖ్యే బుద్ధిగేద్విమాం శృణు బుద్ధ్యాయుక్తో జాపా చాల శ్లోకం ఇక్కడి నుంచి కర్మయోగము యొక్క మహిమని చెప్తారు సాంఖ్యమైంది ఇంక ఇప్పుడు యోగం చెప్తున్నారు యోగము అంటే అర్థం కర్మయోగము యొక్క మహిమ కర్మయోగము ఎంత గొప్పదంటే నేహాభిక్రమణ అశ్వస్తి అనే శ్లోకం వస్తోంది వ్యవసాయాత్మిత బుద్ధిహీ मूड़ श्लोकाली कलिमोपनिषद मुझे योग कर्मयोग कर्मयोग महिमु श्लोक आये अट्ना नी साख्यम ग सांख्यमंटे आत्मज्ञान सम्यक् ख्याये సంఖ్య సంఖ్యా నుంచి సాంఖ్యం అవుతుంది సంఖ్యకు సంబంధించినది చక్కగా విషయము తెలియను దాని పేరే జ్ఞానం కదండి కాబట్టి ఆత్మజ్ఞానం సాంఖ్యము అంట అంటే ఎలా ఉంటుంది సో అజోనిత్య శాశ్వతో పురాణ హాన్యము హన్యమానే శరీరే అవన్నీ చూసేలా శ్లోకాలు ఆత్మ పుట్టుక లేదు మరణము లేదు దేహము యొక్క పుట్టుక మరణానని आत्मका अंतव्योय चिंत्योये काोय चीये आत्मा व्यक्तमये देहा व्यक्तमये पेरसू का अद अव्यक्तमु अभी मनस्स ऊहिपद्गदी का नुदेद मनस्थ तो आलोचन चेसी संकल्पो आ सर्वमू मिथ्यये अदे अचिंत तर मार्पच आत्म का అదే దేహము ఇంద్రియము మనసు వాటిలో జగత్తు వీటిలో మార్పులు వస్తాయో తెప్పిస్తే ఆత్మ మీద ఏ మార్పులు రావు కాబట్టి దీని గురించి దుఃఖించడం అనవసరం అని ఈ విధంగా ఆత్మస్వరూపాన్ని చెప్పాడు ఏం లాభం చెప్పి ఏమి ఉపయోగం తయారీగా లేకపోతే అసలు ఇంక చెప్పాల్సింది అయిపోయింది శాస్త్రం అక్కడితో ఆఖరం ఇంకా గొప్పగా ఏం చెప్పక్కర్లేదు కానీ వీడి అనుభవం దానికి విరుద్ధంగా ఉంది అనుభవం ఎలా ఉందో చెప్పుంటారా ఆత్మక వినాశం లేదు పుట్టుగా మరణం లేదని చెప్పానండి కానీ మొన్ననే మొన్న డేట్ ఆఫ్ బర్త్ అది చూసుకున్నాము మాకేమో ఇంకా మరణించడానికి మరణ యోగం ఉందని చెప్పేసి అంటున్నారు ఏదైనా కొంతకాలం జీవించడానికి ఏదైనా పుణ్య కర్మాలు ఏమైనా చేసుకుంటే మంచిదేమో అంటాడు లేకపోతే పొన అలాంటే పర్వాలేదు అది బాగానే ఉంది కొంత కర్మానుష్ఠానం అది ఎప్పటికీ అందరికీ ఉపయోగకరమైనదే మరణ భయంగా మరణంతో భయంగా ఉందండి చచ్చిపోతానేమో భయం వేస్తుందండి అంటే అదేమిటో ఆత్మకి మరణం లేదని పాఠం విన్నావు కదా మళ్ళీ చచ్చిపోతుందని భయం చచ్చిపోతాను మన భయం వేస్తుందంటే అంటే అవును అనుకోండి పాఠం విన్నాం అనుకోండి కానీ అది అనుభవానికి రావట్లేదు అంటే పాఠం అర్థమైందనికో ఆ అర్థమైందని అర్థం అవడానికే ఉంది ఆత్మకి పుట్టుక మరణము లేదు అదే కదా మీరు చెప్పేది ఎంతసేపు అదే కదా కదా కావడానికి ఉంది ఎట్లా అంతగా వాళ్ళకే ఉందండి అయితే తెలుస్తూనే ఉంది కదా ఆత్మకి పుట్టిగా మరణము లేవు తెలుస్తూనే ఉంది కానీ మాకేమో మరణ భయం మాత్రం ఉంది ఇది అనుభవం మీరు అనుభవాన్ని నిరాకరించడానికి వీల్లేదు అలా అది యుక్తి యుక్తియుక్ తార్కితుడు అంటాడు చూడటా అది యుక్తియుక్తం కాదు అంటాడు యుక్తియుక్తం కాదు నువ్వు చెప్పక్కర్లేదు మాకు తెలుసు యుక్తియుక్తం కాదు ప్రమాణ సిద్ధం కాదు యుక్తి సిద్ధం కాదు ప్రమాణ సిద్ధం కాదు మరి ఇంకా యుక్తి సిద్ధము సిద్ధం అంటే అక్కడ ఎస్టాబ్లిష్ చేయటం యుక్తి చేతనం ఎస్టాబ్లిష్ కాలేదు ప్రమాణం చేతనం ఎస్టాబ్లిష్ కాకపోతే మరి అసలు ఎలా ఎస్టాబ్లిష్ అయింది అధ్యాస అధ్యాస ప్రకరణల్ల అంటే అనుభవ సిద్ధం అని చెప్తారు అనుభవం చేత ఎస్టాబ్లిష్ అయింది తాడులో పాము యుక్తియా ప్రమాణమా యుక్తి కాదు ప్రమాణము కాదు కానీ వీడు తాడులో పామే చూస్తుంది ఆడులో పాము చూడడం ఖాయం అంతే ఇంక తిరుగులేదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలా ట్రైన్ అయి ఉన్నాడు వాడు నాగా అనే మాట పాము అంటే భయం అంతే బస్ నో క్వశ్చన్ అయిపోతుంది పాంటే భయం అలా నర నరాలా కూడా వీడికి జీర్ణించిపోయింది పాము భయం పాము ఏమీ చేయదు పాము మన మన జోలికి రానే కాదు అది మన చూసి పారిపోతున్నది మీరు ఈ పాము పత్తి వాళ్ళనే మీరు ఎదుగుదరా వాడే పెద్ద స్కిల్ ఏమన్నా వాడికి వాడికి ఉన్న క్వాలిఫికేషన్ ఏమిటంటే వాడికి పాము అంటే భయం లేదు ఉంది ఓన్లీ క్వాలిఫికేషన్ హీ కాదు మనకి పామే కాదు పాము ఆకారంలో గొంగలి పురుగు కానీ ఏదైనా ఎనీతికి కరాలి మనకి భయం ఎందుకంటే ఏమో ఎందుకో కాబట్టి ఈ భయం మన నర నరాల్లో నిండిపోయింది కాబట్టి ఓ చిన్న తాడు మొక్క చూసినా తడప చూసినా ఏం చూసినా వీడికి బాగా దట్ ఈస్ హా ఇట్ ఈ అంచేత కాబట్టి అధ్యాత యుక్తి సిద్ధము కాదు ప్రమాణ సిద్ధము కాదు అనుభవ సిద్ధము లేదు ఎలాగ ఇప్పుడు ఈ అనుభవాన్ని గతి శాస్త్రం గతి చూపించాలి దాని అలా వదిలేయకూడదు నీకు యోగ్యత లేదు నీకు మోక్ష యోగ్యత లేదు అవతలకి పోవని చెప్పదు ఎప్పుడు శాస్త్రం వీడి యొక్క అర్థంపర్థం లేని అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని నీకు ఇటువంటి అనుభవం ఎందుకు కలుగుతుంది ఎందుకు కలుగుతుందంటే నీ మనస్సు అంతా కూడా చాలా కాలుష్యంతో నిండి ఉన్నది కనుక కాలుష్యం అంటే ఏటో తెలుసు రాంగ్ థింకింగ్ రాంగ్ వాల్యూస్ ఆల్ కైండ్స్ ఆఫ్ మిస్కన్సెప్షన్స్ అండ్ ఫాల్స్ ఐడియాస్ ఇది మనస్సులో కాలుష్యం అంటే అంతే అంతకంటే లేదు ఇట్ ఈస్ కాలుష్యం ఈ సమాజంలో జనులు ఈ మానసిక కాలుష్యాన్ని పెంపొందిస్తారు దాన్ని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ పోతారు అలా ప్రమోట్ చేయటం వల్ల ఏమిటి వాళ్ళకి లాభం ఏమిటంటే వాళ్ళకి దాంట్లో దేశీయ బెనిఫిట్ అనేటి వాళ్ళకి కొంత బెనిఫిట్ ఉంటుంది దేగన్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్ ఏదో ప్రమోట్ చేసుకుంటూ పోతాం బ్యాక్ పెయిన్ అనేది ఒకటి ఉంటుంది ఈ బ్యాక్ పెయిన్ మీద ఇసే మల్టీ మిలియన్ డాలర్ ఇండస్ట్రీ ఈ బ్యాక్ పెయిన్ ఇండస్ట్రీ ఎందుకంటే ఇట్ సీమ్స్ అమెరికాలో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ హ్యావ్ బ్యాక్ పెయిన్ సమ్ టైమ్ సగం సొసైటీకి బ్యాక్ పెయిన్ ఉంది సమ్ టైమ్ అరదా ఈ బ్యాక్ పెయిన్ కి ఎన్ని సిస్టమ్స్ వర్కింగ్ సిస్టమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎఫెక్టివ్ కాదని సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది ఏవి కూడా ఎఫెక్టివ్ కాద ఎలాగంటే మ్యాగ్నెటిక్ ట్రీట్మెంట్ అంటాడు అనే ఆ మ్యాగ్నెట్ ఇస్తాడు ఆ మ్యాగ్నెట్ బెల్ట్ లో పెట్టిస్తాడు అది కట్టుకోమంటాడు అది కట్టుకుంటే తగ్గుతుంది అంటాడు వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు బ్లైండ్ డబుల్ బ్లైండ్ స్టడీస్ అని పెడతారు సేమ్ పెయిన్ ఉన్న వాళ్ళనే ఒక పాతికి ఒక పది తీసుకుంటారు పది మందికి పది బెల్ట్లు ఇస్తారు దాంట్లో ఐదు మ్యాగ్నెట్ బెల్ట్లో ఐదు మ్యాగ్నెట్ బెల్ట్స్ కావాల కనపడతాయంటే వీడు పెట్టుకుంటారు ఇప్పుడు దీంట్లో ఏ ఐదు వీళ్ళకి తెలుస్తూ ఉంటుంది వీళ్ళు రిపోర్ట్స్ వస్తాయి రిపోర్ట్ని బట్టి మీకు ఎలా ఉండాలంటే మీరు ఏ ఐదుగురిలో మ్యాగ్నెట్ బెల్ట్ ఇచ్చారో దాంట్లో రిజల్ట్స్ ఈ ఐదుగురికి మ్యాగ్నెట్ లేని బెల్ట్స్ ఇచ్చారో అంతకంటే బెటర్ ఉండాలి ఉదాహరణకి ఈ ఐదుగురులో మ్యాగ్నెట్ ఇచ్చిన వాళ్ళలో ఐదుగురిలో ముగ్గురికి తగ్గింది అనుకోలేదు లేని ఐదుగురిలో ఇద్దరికే తగ్గింది అనుకోండి కూడా తగ్గుతుంది అది చిత్రం చిత్రం ఏంటంటే తగ్గని వాళ్ళు ఇక్కడ ఉంటారు అక్కడ ఉంటారు తగ్గిన వాళ్ళు ఇక్కడ ఉంటారు అక్కడే ఉంటారు మీకు అబ్సల్యూట్ ఎక్కడా ఉంది ఎప్పుడూ లేదు ఇక్కడ ఐదుగురికి తగ్గింది ఇక్కడ ఐదుగురికి అలాగే ఉంది రోగము అనే సిచ్యువేషన్ అసలు లేనేలేదు ఈ సృష్టిలో అంత పెర్సంటేజ్ గేమే పర్వాలేదు ఐదుగురిలో ముగ్గురికి తగ్గింది ఇక్కడ ఇక్కడ ఇద్దరికి మాత్రమే తగ్గింది అంటే ఇక్కడ ఫార్టీ క్యూర్ ఉంటే ఇక్కడ సిక్స్టీ క్యూర్ ఉంది కాబట్టి మ్యాగ్నెటిక్ బెల్ట్ వర్క్స్ అని చెప్తారు దట్ ఈస్ హౌ ఆల్ డ్రగ్స్ ఆర్ దీళ్ళు తరువాత స్టడీ చేసి మ్యాగ్నెటిక్ బెల్స్ వర్క్ చేయవని ప్రూవ్ చేశారు హోమియోపతి వర్క్ చేయదని ప్రూవ్ చేశారు అల్లోపతి వర్క్ చేయదని ప్రూవ్ చేశారు అలోపతి పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ఉన్నాయి చూడండి అవి వర్క్ చేయదు ప్రూవ్ చేశారు ప్లస్ ఇవో ఇస్తారు ఆ పెయిన్ కిల్లర్స్ ఏమీ వర్క్ చేయవు అని ప్రూవ్ చేశారు ఈ రకంగా డబుల్ బ్లైండ్ స్టడీస్ లో డబుల్ బ్లైండ్ అంటే యూ డోంట్ నో which group has magnets and you don't know which group doesn't have magnets double blind somebody else will have keep records i pain massage it is not effective and the prove chesaru ala dermal treatment dermal bags ostay vein ni kaapadalu antaru mana vaallu it is not effective and prove chesaru the sustain meeku proof undalu oka nal roju variki ink mathi vaakodadu pain ilante vinkayuga undi ఆల్టర్నేట్ మెడిసిన్ అనే ఒక సమాచారం ఇవన్నీ కూడా ఏవి కూడా ఎఫెక్టివ్ కాదని ప్రూఫ్ అంటే ప్రూఫ్ అయిపోయింది ఇంకేం చేయాలి బ్యాక్ పెయిన్ గురించి ఆఖరికి వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఈజ్ నాట్ ఎ ఫిజికల్ ఫినామినమ్ ఇట్ ఈజ్ ఎ మెంటల్ ఫినామినమ్ అని చెప్తున్నారు మైండ్ కి సంబంధించింది అంచేత నాకు బ్యాక్ పెయిన్ ఉంది అనే భ్రాంతి నుంచి నువ్వు బయటపడి నిటార్గా కూర్చొని కొంచెం జపం అది చేసుకుంటాం అలాంటి చేసుకో ఏదైనా బాగుపడవచ్చు ఇవన్నీ ఉద్ధరించండి ఇది ట్రై చేయి ఏ దీంట్లో ఖర్చే లేదు వ్యవహారం ఇది ఇప్పుడు దీంట్లోకి సెటిల్ అయ్యారు వాళ్ళు సెటిల్ అయ్యి దీని మీద రీసెర్చ్ చేస్తున్నారు చేనేవాళ్ళు ఏం చేస్తున్నారు కాబట్టి అనుభవం అనేది ఒకటి ఉన్నది అనుభవాన్ని నీవు త్రోసిపుచ్చటానికి వీల్లేదు కాబట్టి మనస్సులో కాలుష్యం फा ईडिया अथ मन फा ईडिया ब फा ईडिया रागद्वेश कालूष्य कालुष्यम डिविजिंग अंत डिंग नाम सत्यमे भ्रांति मनदा क्लास बैठक वेलते इंको रक उष्यम प्रभाव अगत् सत्य भाषिस्टू उ रागद्वेश करेक्टे लाभ नष्ट कटे ఇదంతా కూడా ఈ కాలుష్యము దీన్ని క్రమంగా తొలగించాలి దర్సన్ హ్యాస్ టు గ్రో సో ఆత్మ పూర్ణము అది అలాంటి పట్టండి కంగారులేదు సాంఖ్యాత్ లీవ్ ఇట్ దే విల్ కమ్ బ్యాక్ టు ఇట్ అప్రోపరియట్ టైం విల్ కమ్ బ్యాక్ టు ఇట్ వి నో వాట్ ఈస్ ది గోల్ ఇప్పుడు మనశుద్ది అంతఃకరణ శుద్ధి ఒక అర్జెంట్ ప్రాజెక్ట్ ఒకటి టేకప్ చేయాలి దాని పేరే యోగము అది సమాచారం दिन शंकर अवतारी की अर्थाण अवतारी की राशार अंदा शोकमोहापनयना लौकिको न्याय स्वधर्म चावेक्ष्यलोक उ नात्पर्य ముఫయో శ్లోకంతో సాంఖ్యం పూర్తయింది నేను మీకు చాలా సార్లు చెప్పాను ముప్పై ఒకటి నుంచి ఇవన్నీ కాంటెక్స్ట్యువల్ వర్సెస్ అని చెప్తూ వచ్చా అయినా అదే అసలు ప్రారంభంలో ఎందుకు ప్రారంభించారు అశోచ్యానం అశోచస్వం అనే ఉపదేశం ఎందుకు ఇదంతా వివేకం అంటారు ఏం చేస్తారంటే ఆ టెక్స్ట్ ఇప్పుడు ఈ క్లాసిఫై చేయండి ఇది ఇది దీని సమాచారం ఇది దీని సమాచారం ఇది దేనికి దానికి అలా విడదీసి పెడతారు ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతాం మనం ఇతరులొచ్చి కన్ఫ్యూజ్ చేసేస్తాం గీత శ్లోకాలని లెఫ్ట్ అండ్ రైట్ కోర్ట్ చేసుకుంటూ పోతాం దాంతో అమ్మో ఎంత విద్వాంసుడు ఈయన ఎంతంతలా కోర్ట్ చేసేసుకున్నాడో అది ఇది వాళ్ళందరూ అత్యాశ్చర్యం నేను ఒకసారి ఉపన్యాసం విన్నా నా పక్కన ఆయన కూర్చున్నాను మీరు నమ్మండి నేనేదో అహంకారంగా చెప్తున్నానని అనుకోవద్దు తమ్ముడు ఆయన ఆ పెద్ద మనిషి ఇరవై నిమిషాలు మాట్లాడలేదు తర్వాత ప్రేక్షకులు తర్వాత వేదిక మీద ఉన్నవాళ్ళు రిక్వెస్ట్ చేశారు ఇంకా చాలా కష్టపడి టైం ఏమైపోయిందంటే అప్పుడు మానేశారా ఆ ఇరవై నిమిషాలు హి అడ్ ట్రాష్ ఎవ్రీ వర్డ్ ఈజ్ హీ జస్ట్ నో ఎనీథింగ్ అండ్ హీ టాక్ అబౌట్ వేదాంత అండ్ ఆత్మా విదౌట్ నోయింగ్ అయోటా హీ టాక్స్ జస్ట్ నో ఎనీథింగ్ ఆ పదాలు రావు తెలుగులో వాక్యాలరావు అంతా గడబ అంతా నో హెడ్ నో టెయి అర్థం అర్థం లేని ప్రసంగం ఇరవై నిమిషాలు సరే విన్నాము నా పక్కన ఉన్నాయి అంటాడు ఎంత గంభీరంగా మాట్లాడేది అంటే నేనేమనాలి నాకేమనిపించిందంటే ఆ కాళ్ళను పట్టుకుని ఏమిటి చెప్పు ఆయన చెప్పింది ఏమిటి అడుగుతుంది ఆయన అడుగుదావాళ్ళను పట్టుకుని లేకపోతే ఒక రెండు ముట్టిగాయలు వేసి ఏమిటి నువ్వు చెప్పు నీకేమర్థమైంది చెప్పు అని అడుగుదావా అనిపించింది అని అలా ఎందుకు ఆయన్ని సహించిన వాడిని ఈయన్ని కూడా సహించడానికి పార్ట్ ఆఫ్ దాట్ అవునండి అని అన్నా అలాగా చాలా కన్ఫ్యూజింగ్ గా మాట్లాడతాడు ఏది తలతోక ఉండదు ఉపక్రమం ఉపసంహారం ఉండదు వాక్యం మొదలు పెడతాడు ఫినిష్ చేయదు వాక్యం బిగించేస్తాడు వాక్యం బిగించేసినప్పుడు ఫినిష్ చేయలేకర్లేదా ఇప్పుడు శ్రీరాముడు దశరథ మహారాజు గారి ఆజ్ఞను అనుసరించి ఇతరువాక్య పరిపాలన మందులు గొప్ప శ్రద్ధ సో ఈ లోపల జటాయు వచ్చి అది ఇలాగనే అలాగే చెప్పకూడదు కదా ఆ వాక్యాన్ని ఫినిష్ చేయాలి అక్కడ సెంటెన్స్ కర్మ క్రియ వేసి అక్కడ వాక్యం పూర్తి కొత్త వాక్యం పెట్ట ఉపక్రమం ఉండదు ఉపసంహారం ఉండదు తలా తోకా అంటారంటే ఉపసంహారాలు అంటే అవి లేకుండా మాట్లాడ్డావు కాబట్టి చాలా క్లాసిఫై చేసి గీతని పెట్టుకోవాలి మనం అదే చూసాం గీతా భాష్యంలో సో వివేకత అర్థ నిర్ధారణ వివేకం దేనికైతే సెపరేట్ క్లీన్ గా పెట్టుకోవాలి ఆయన అదే అంటున్నారు సాంఖ్యం ముప్పైతో అయితే ముప్పై నుంచి సో సాంఖ్యం ఉపదేశించడానికి ప్రయోజనం ఏమిటి శోకమోహములను తొలగించుత తర్వాత ఉపదేశానికి కూడా అదే ప్రయోజనం మొత్తం గీత ఉపదేశానికి ప్రయోజనం అదే శోకమోహములను తొలగించుత కానీ సాంఖ్యంలో మౌలికమైన సిద్ధాంతం చెప్పారు అది అర్థం కానివాడికి యోగం చెప్పబోతున్నారు కర్మయోగం ఈ మధ్యలో ఉన్న ఈ శ్లోకాలున్నాయే ఇది లౌకిక న్యాయం అనుసరించి చెప్పబడ్డాయి లౌకిక న్యాయం అంటే అక్కడ లోకంలో ఆ సందర్భానికి నియమాన్ని అనుసరించి చెప్పారు అక్కడ సందర్భం ఏమిటి అర్జునుడు యుద్దం ఉన్నాడు ఎదుర్కొన్న శత్రువులు నెలకొని ఉన్నారు ఇతను క్షత్రియుడు ఇది జ్యూటీ అని ఆ లోక న్యాయాన్ని అనుసరించి చెప్పారు అది అక్కడ తాత్పర్యవది కాదు అర్జునుణ్ణి యుద్దంలోకి ప్రోత్సహించటం తాత్పర్యం కాదు అర్జునులు యుద్దం చేయాలో మానుకోరాదు అతని నిర్ణయం కేవలము శోకమోహములను తొలగించుటే తాత్పర్యం దానికోసమని ఇప్పుడు ఇంకా యోగము ఆరంభించబడుతున్నది అని ఆ విధంగా విభాగం చేసి పెట్టారు కాబట్టి లౌకికోన్యాయ లౌకిక న్యాయం కూడా ఉపయోగపడుతుంది తప్పేం అది చెప్పారు స్వధర్మం అప్పక్ష్య దగ్గర తతో యుద్ధాయ యుజస్వ నైవం పాపమవాప్స్యసి వరకు కూడా ప్యూర్లీ కాంటెక్చ్యువల్ వెర్సెస్ చెప్పటమైంది వీటి యొక్క ప్రయోజనం శోకమోహాపనమే కానీ పరమతాత్పర్యము వాటి అంటే మొత్తం ఓవరాల్ ఉపదేశంలో వీటి యొక్క పార్ట్ పెద్ద ఉండదు మీరు నిన్నట్ బాదర్ అబౌట్ దట్ అది ప్యూర్లీ కాంటెక్చువల్ వెర్సెస్ అయిపోయింది తర్వాత शनमं तो इकृत उपसंहतिशा तेता शास्त्र विषय विभाग प्रदर्शना इंटरशास्त्र प्रकृतमेविट मन सब्जक्टेट सब्जक्टेट युद्ध चेयला मानला యుద్దం చేసి వాడికి స్వర్గం వస్తుందా యుద్దంలో నెగ్గితే ఏమవుతుంది యుద్దంలో ఓడిపోతే ఏమవుతుంది అదే సబ్జెక్ట్ కాదు అది సబ్జెక్ట్ కాదు యుద్దంలో నెగ్గితే నీకు రాజ్యం అంతా చేతికొచ్చే కనుక మరణిస్తే నీకు పుణ్యా శ్లోకం వస్తుంది అది సబ్జెక్ట్ కాదు ఇక్కడ అది ఊరికే ప్రాసంగికంగా చెప్పబడిన విషయం అది ఇంకో సందర్భంలో స్మృతి గ్రంథాల్లో సబ్జెక్ట్ అయితే అవ్వచ్చు కాక ఇక్కడ సబ్జెక్ట్ కాదు ఇక్కడ ఊరికే ఒక ప్రసంగాన్ని బట్టి చెప్పాడు అదైతే ఇక్కడ సబ్జెక్ట్ ఏమిటి పరమార్థ దర్శనం తు ఇహ ప్రకృతం ఇక్కడ సబ్జెక్ట్ ఏమిటంటే అండర్స్టాండింగ్ ది అల్టిమేట్ ట్రూత్ పరమార్థ దర్శనం అంటే అండర్స్టాండింగ్ ది అల్టిమేట్ ట్రూత్ అంటే ఆత్మజ్ఞానము అని అర్థం అది ఇక్కడ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ని ఇంతకుముందు చెప్పబడింది అది శోచోచస్తున్న నుంచి ముప్పయో శ్లోకం దాకా అది చెప్పబడింది दाँपू उपसंहारे हितापेशन आदिटक्ट वेरस अंत मुफयो श्लोक दूर्तई चूं साख्यमु अभी उठे इंकस ऐशा तव అది ఇక్కడ అలా విభాగం చేసుకుంటాం అలా ఉపసంహారం చేస్తున్నారు యశాతి భిగతా సాంఖ్యే నీకు ఇంతవరకు సాంఖ్యం గురించి చెప్పాను అంటే మరి ఉపసంహారం చేస్తున్నారు కదా చెప్పడం అయింది అంటే అర్థం ఏంటి ఈస్ కంక్లూడింగ్ ఇట్ కంక్లూడ్ చేసి దానికి ప్రిపేర్ మైండ్ని ప్రిపేర్ చేయడం ఎలాగా అనేది మొదలెట్టబోతున్నారు కాబట్టి ఇది కంక్లూడ్ చేశాము ఇది మొదలు పెడుతున్నాము అలా విభాగం చేసి ఇలా విభాగం చేయడం కోసం దీన్ని ఉపసంహారం చేస్తున్నారు ఇక్కడికి ఇది అయిందో అని గుర్తించు ఇప్పుడు ఇంకో కొత్త టాపిక్ మొదలు పెడుతున్నాను గమనించు అని విభాగం చేయాలి అలా విభాగం చేయటం అవసరం శాస్త్ర విషయం విభాగం ప్రదర్శనాయ శాస్త్రము యొక్క విషయము అంటే సబ్జెక్ట్ మ్యాటర్ ప్రమేయము ఏదైతే ఉంటుందో దాన్ని చక్కగా విభాగం చేసి చూపించాలి ఇక్కడ విభాగం ఏమిటి సాధ్యము అంటే అల్టిమేట్ గోల్ ఆఫ్ గెయినింగ్ ది నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్ అది సాంఖ్యము ఆ సాధ్యం దగ్గర మీకు ఏదైనా ఇబ్బంది వస్తుంటే మీరు సాధనానుష్ఠానం చెయ్యాలి అంతఃకరణాన్ని తయారీ తర్ఫీదివ్వాలి సాధనము అది సాంఖ్యము ఇది యోగము సాంఖ్యము యోగము కొంచెం పెద్ద పదాలు వాడదాం అది సాంఖ్యయోగము ఇది కర్మయోగము యోగ శబ్దాన్ని అలా రకరకాలుగా తిప్పి తిప్పి వాడచ్చుదండి అది సాంఖ్యము ఇది యోగము అది జ్ఞానము ఇది కర్మ అది సాంఖ్యము ఇది యోగము ఏమంటే సాంఖ్యమైనా యోగమైనా అల్టిమేట్ గా ఈశ్వరుణ్ణి చేరుకోవడానికే కదండి ఏదైనా ఈశ్వరుడి కోసమే కదా ఓకే అది సాంఖ్య యోగము ఇది యోగ యోగము అనకూడదు కర్మ యోగము అర్థమైందా మీకు అడివిజన్ धागम केवाली तर इि दर्शितेभागे उपरिष्टा ज्ञान दर्शिते पुनहा शास्त्र विभागे कर्मयोगेन ఇక్కడ ఈ విధంగా ఇహా అంటే ఈ కాంత ఈ శ్లోకం దగ్గర ఈ పాయింట్ దగ్గర శాస్త్ర విషయ విభాగే దర్శితే శాస్త్రము యొక్క పరమ ఉపదేశమంతా కూడా చక్కగా రెండు సబ్జెక్ట్ రెండు యూనిట్స్ కింద ఇలాగే సెపరేట్ చేసి పెట్టుకుంటే ఉపనిష్టాద్ ముందు ముందు రాబోతోంది ఏమని జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం రెండు యోగాలున్నాయి జ్ఞానయోగము కర్మయోగము జ్ఞానయోగము ఉన్నా సాంఖ్యయోగము ఉన్నా ఒకటే కర్మయోగము కర్మయోగము ఈ జ్ఞానయోగము సాంఖ్యుల కొరకు అంటే జ్ఞాననిష్ఠులకు కర్మయోగము యోగులకు యోగులంటే కర్మ చేసుకునే వారికి సాధన నిష్ఠుల కొరకు సాధ్యనిష్ఠులు సాధన నిష్ఠులు సాధ్యమంటే ఆత్మ ఆత్మ అంటే సిద్ధమేది కానీ మనకి తెలియదు కాబట్టి సాధ్యం అని అంటున్నాను పరమ లక్ష్యము లక్ష్యనిష్ట వాళ్ళది లక్ష్యం చేరుకున్న వాడికి ఏ నిష్టం ఉంటుందండి లక్ష్యనిష్ట ఉంటుంది లక్ష్యం చేరుకోని వాడికి ఏనిష్ట ఉంటుందండి సాధననిష్ట ఉంటుంది సాధన ఇప్పుడు మీరు కాశీ వెళ్లాలనుకోండి కాశీ చేరిపోయిన తర్వాత ఏ నిష్టం ఉంటుంది కాశీనిష్ట ఉంటుంది కాశీ చేరలేదు ఏ నిష్ట ఉంటుంది ప్రయాణ సాధన ఉంటుంది కాశీ చేరడానికి ప్రయాణం చేయడానికి ఏ సాధనమో రైల్ టికెట్టు దాని రిజర్వేషను ఇక్కడ పడుకోవడా కూర్చోవడా మధ్యలో భోజనం ఈ నిష్ఠ ఉంటుంది కాశీ చేసిన తర్వాత ఏముంటుంది కాశీనిష్ట ఉంటుంది అలాగనమాట కాబట్టి సాధ్యనిష్ట సాధన సాంఖ్యము సాధ్య అంటే గోల్ అది సాధనం ఏమిటంటే కర్మయోగము అని ఈ విధంగా ఏదైనా చెప్పబోతున్నారు రెండు నిష్ఠలు నిష్ఠాద్వయ విషయం శాస్త్రం అక్కడ ఆ రెండు నిష్ఠల్ని శాస్త్రం చెప్పినప్పుడు మీరు టక్కుమని పట్టుకుంటారు సుఖం ప్రవర్తిష్య మాకు తెలిసిపోయింది అని అంటారు ఇక్కడ ఇలా చక్కగా విభాగం చేసి పెట్టుకుంటే ఆ శ్లోకం దగ్గర మీకు ఈ చేయదు విషయ విభాగేన సుఖం గ్రహీష ఇప్పుడు కూడా శాస్త్రం పాఠం చెప్పేప్పుడు విషయాన్ని విభాగం చేయమన్నారు దేనికి దానికి క్లియర్ చేసి చెప్పమన్నారు విషయం విభాగం చేసి చెప్పమన్నారు మీరు ఎప్పుడైనా గమనించారో చిన్నపిల్లలకి పాఠం చెప్పేప్పుడు ఆ ప్రాణము వాటికి ప్రాణము లేని వాటికి తేరాలను చెప్పుము అని అన్నారు ఇప్పుడు ఎలా చెప్తారు పాఠం చెప్పేవాళ్ళు ఎలా చెప్తారంటే ఓ టేబుల్ లగీస్తారు రెండు కాలంస్ మధ్యలో గీత పెడతారు ఎందుకు గీత పెట్టారు ఎందుకు పారాగ్రాఫ్ల కింద చెప్పచ్చు కదా చెప్పచ్చు కానీ గీత పెట్టి ప్రాణము గలవి ప్రాణము లేనివి అనుకోండి హెటింగ్లు పెట్టాం ప్రాణము గలవాటి గురించి చెప్పేదల్లా ఇటువైపు చెప్పండి ప్రాణము లేని వాటి గురించి చెప్పేదల్లా ఇటువైపు చెప్పండి మధ్యలో గీత ఉండాలి విభాగం క్లియర్గా ఉండడం కోసం గీత ఉంటే కానీ వాడికి లేకపోతే గీత లేదనుకోండి ఇటు ఆ వాక్యాన్ని రాసుకో కొంత ఇటు రాసేస్తాడు ఇట్లాసేసింది మళ్ళీ దీంట్లోకి వచ్చిందని కన్ఫ్యూషన్ అదే ఇక్కడ ఉండాల్సిందో అక్కడ ఉంది మళ్ళీ దో డౌట్ గీత పెట్టేస్తే క్లీన్గా ఉంది అర్థం చేసుకోవడం తేలిస కాబట్టి ఎప్పుడు కూడా పాఠం చెప్పేప్పుడు శ్రోతలు విని సుఖంగా అర్థం చేసుకునేట్లాగా మీరు క్లియర్ చెప్పాలి శాస్త్రం మరి అలాగే ఉంటుంది స్వయం కన్ఫ్యూజ్డ్ ఖురాన్ కన్ఫ్యూజ్ అయ్యి అది తాను కన్ఫ్యూజ్ అయిపోయి బొత్త కన్ఫ్యూజ్ చేసి పెట్టేటం ఏదేదో చెప్పడం సూపర్ఫిషియల్ గా చెప్పడం మనం ధర్మాన్ని చేసుకుంటూ ఉండాలి అని ఇలా మనదట్ల నిజమే క్లియర్ ఉండదు ఏది కూడా క్లారిటీ ఉండదు దేన్ని క్రిస్టల్ క్లియర్గా చెప్పకపోవడం అంతా పైపై చెప్పేసి కాలక్షేపం చేసేస్తా అది చాలా తప్పదు అలా దానివల్ల ఏమవుతుందంటే ఎదలవాడికి ఉపకారం ఉండదు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి ఆ ఈ మందు వేసుకోండి తగ్గినప్పుడు తగ్గు లేనప్పుడు లేదు అలా చెప్తుంటే వాళ్ళకి బట్ మేబీ ది ట్రూత్ బట్ చెప్పేప్పుడు ఎలా చెప్పాలి క్లియర్ గా చెప్పొద్దీ ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఎలా చెప్పొద్దు కాబట్టి ఇప్పుడు కూడా శ్రోతనికి విషయాన్ని విభాగం చేసి చెప్తే సుఖం సుఖంగా తేలికగా నేర్చుకోగలుగుతారు అని శ్రీకృష్ణుడు చక్కగా విభాగం చేస్తున్నాడు ఇత్యత ఆహా ఈ కారణంగా ఇప్పుడు అంతకు ముందున్న సాంఖ్యాన్ని ఉపహసంహారం చేసి కర్మయోగాన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు ఈ మధ్యలో ఉండే ఈ పది శ్లోకాల గురించి చెంపజేయకండి స్వధర్మం అభిజాపేక్ష దగ్గరించి చెంపచేయద్దు సో నైవం పాపం అవాప్స్ ఏం చెప్పాడే అంతవరకు అది లౌకిక ప్రసంగం మంచిది అది దాన్ని ఈ కర్మయోగమా సాంఖ్యయోగం అని ఇలాంటి కేటగిరీలో అక్కర్లేదు ఎలా ఉన్నాయండరా వాటి గురించి పెద్ద ఇంపార్టెంట్ కాదు అని ఎక్కడికక్కడికి అలా విభాగించేసి చెప్తాను సో శ్లోకమందము ఎేత సాంఖ్యే బుద్ధి త్మాంశు బుద్ధ్యాయుక్ పాథంధం ప్రహస్ ఎంఖ్యే బుద్ధి యోగే इमाम यया शुनु बुद्ध्या यध्यसी हे पाथ वाजुन ते नी पुरक सांख्ये बुद्धि ज्ञानमुनंदली बुद्धि अभीता नदी జ్ఞానమునందరి బుద్ధి చెప్పబడ్డా అంటే ఏమిటండి ఆ ఆత్మ వస్తువుని తెలుసుకునే పద్ధతి ఏమిటి అదేమిటి ఆ సమాచారం అంతా నీకు చెప్పడం అయింది దీనికి భిన్నముగా ఇమాగమునందలి బుద్ధిని గురించి బుద్ధిని బుద్ధిం మార్చుకోవాలి శృణు వినుము ఇప్పుడు యోగాన్ని గురించి వినమంటే యోగమునందలి బుద్ధిని గురించి వినము సాంఖ్య బుద్ధి గురించి విన్నావు యోగబుద్ధి గురించి వినువు అంటే ఆత్మజ్ఞానం ఉన్నప్పుడు ఆలోచించి ధోరణ ఎలా ఉంటుందో నీకు నేను చెప్పాను కర్మయోగానుష్ఠానం చేసేవాడు యొక్క ఆ మానసిక స్పందన ఎలా ఉంటుంది అని చెప్తాను విను ఎందుకంటే బుద్ధి మనకు ఎందుకు ఇప్పుడు డైరెక్ట్ గా సాంఖ్య బుద్ధి వచ్చేస్తే కదా అది రాలేదు కాబట్టే ఇది చెప్పాల్సి వస్తున్నాం చెప్పాం కదండి సాధ్య నిష్ట సాధన నిష్ట बुद्धि कनक ना कर्मल बंधन बैठ पड़ता लेकिन कर्मल बंदी चेस कर्मल मनिधाई अनेक रेस्ट कर्त ना कर्तृत्व रूप में बंधिस्ट भोक्तृत्व रूप में बंधिस्ट रक रिस्थाद यह बुद्धि कनक నువ్వు పట్టుకుంటే ఆ బంధం నుంచి బయటపడతావు ఎయా ఏ బుద్ధ్యా బుద్ధితో యుక్తూడిన వ్యక్తి కూడిన వాడవైం కర్మబంధమును ప్రహాస్య విడిచిపెట్టగలవో కాబట్టి కర్మబంధం నుంచి బయటపడిపోతాం కాబట్టి కర్మబంధం నుంచి బయటపడాలంటే కర్మ వల్ల అవదా పని బుద్ధి వల్ల అవుతుంది అంతే కదా బుద్ధ్యా కర్మబంధం ప్రహస్ చేసి కర్మలు చేసి నుంచి బయటపడగలరా బయటపడలే జ్ఞానం బుద్ధి అంటే జ్ఞానం బుద్ధిని బట్టి తెలుసుకొని కర్మబంధం నుంచి బయటపడాలి కాబట్టి కర్మల వల్ల కర్మబంధం నుంచి కర్మణాన కర్మ మోక్ష కర్మని చేసి కర్మల నుంచి మోక్షం రాదు కర్మలు తప్పేం కాదు కర్మలు చేయొద్దని చెప్పట్లేదు తెలుసుకుంటే కర్మబంధం నుంచి బయటపడకాలి ఇప్పుడు జ్ఞానమేనండి నథింగ్ లైక్ నాలెడ్జ్ ఇప్పుడు ఒక హోటల్లో సెల్వర్గా పనిచేస్తున్నాడు సెల్వర్గా పనిచేస్తూ ఉద్యోగం చేసుకుని డిగ్రీ చదివి డిగ్రీ పాస్ ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి ఆ హోటల్ కొని దానికి ప్రొపరేటర్ అయ్యాడు కాబట్టి దాంట్లో సర్వర్గానే చేసుకుంటే ప్రొపరేటర్ అయిపోతాడా అవడం ఏదో జ్ఞానం సంపాదించారు మొత్తం ఏదో చెప్పారు దృష్టాంతం కాబట్టి జ్ఞానం వల్ల కర్మబంధం నుంచి బయటపడతారు కానీ కర్మలను పెంచేసుకుంటూ పోతే కర్మబంధం నుంచి బయటపడ్డరు మరింత ఇప్పుడు ఊబిలో ఉన్నవాడు ఆ ఊబిలో బయటపడడానికి పెనుగులాడడం వల్ల బయటపడ్డరు మరింత ఊబులోకి పోతుంది మరి ఏం చేయాలి పెరుగులాంట మానేసి అవుట్ సైడ్ నుంచి ఎవడైనా తాడు విసిరితే ఆ తాడు పట్టుకుని అలా స్థిరంగా నిగిచి ఉంటే ఆ తాడు వాడేవాడు వాళ్ళు అవుట్ సైడ్ గట్టి రావచ్చు కాబట్టి అలాగే ఇక్కడ జ్ఞానము అనేటువంటి సహార తాడు పట్టుకుని కర్మబంధం నుంచి బయటపడగలుగుతాం కానీ ఆ ఊబి నుంచి ఇంకా ఎక్కువ కర్మల్ని చేసేసి ఆ ఊబిలోంచి బయటపడే ప్రసక్తే లేదు ఈ కర్మలో పెద్ద ఊబి ఇదంతా కర్మలంటే కామ్య కర్మలు అనమాట ఎందుకంటే ఏవైతే మనల్ని సంసారంలోకి మరింత దిగజారుస్తాయో ఆ కర్మల గురించి కర్మలనే అభిప్రాయం సంసారం నుంచి ఉద్ధరించే కర్మల్ని మనం చేసుకోవాల్సి ఉంటుంది స్వధర్మం కాబట్టి ఈ సమాచారం అంతా కూడా విల్ కంటిన్యూ ఇట్స్ ఎ నైస్ డిస్కషన్ ఓం పూర్ణముదూర్ణం పూర్ణ పూర్ణము పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమే ఓం శాంతిశాంతిశాంతి హరి ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓంస్ శ్రీకృష్ణార్పణమస్